అక్కటా నే నిర్మలుడనయ్యేదికనడో తక్క నన్ను దిద్దుకునే సర్వేశ్వర నేనే మంచివాడనైతే నిండుకోదా జ్ఞానము కానిలే ఇంకా నేమేమిగడమో కాక ఆనుక సుకృతినైతే అలవడదా విరక్తి కానరాని గలవో కాక నా మనసే చక్కనైతే నాకు ప్రత్యక్షముగావా హేముంచి నేరమేమి చేసి తినోకాక ఆముక మోక్షాధికారినైతే ఎదురుగా రాదా కామితార్థాలు బోగింత లుగబోలుగాక అవులే నా మీను పవిత్రమైతే సేవగునవా ఎలాగున్నదో నీ చిత్తమిరుగగాక ఈ లీల శ్రీవేంకటేశదుటనే ఉన్నాడవు ఏలుకొని చేపట్టి ఈడేచ్చవుగాక